తర్వాత గుర్వాతూరు బ్యాచ్ లోనేమోజన కేజన సేవా కేంద్రం అంటే మా ట్రస్ట్ లో మూడు వర్గాలుగా చేసుకుని ముగ్గురికి ముగ్గురు మెంబర్స్ ఉన్నాం ముగ్గురు మూడు బాధ్యతలు స్వీకరించి ముగ్గురు అన్నింటిలో పాల్గొంటూనే ఉంటాము కానీ ప్రధానంగా సూపర్వైజర్ బాధ్యత ఒక ఆ సూపర్వైజర్ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తూ దానిలో మిగతా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుండాలి అదే ఉందా చాలా చిన్న ట్రస్ట్ అన్ని పరిస్థితి పోలీసు ట్రస్ట్ కాదు అవునమ్మా దానికోన చరిత్ర దానికోన గొప్ప అన్నీ మా దగ్గర ఉంటాయి చెప్పండి మొదలు పెట్టిన మొదలు పెట్టించారు మొదలు పెట్టించారు చేసిచ్చాము ఆఫీస్ నేను ఏ విషయాల్లో లేట్ చేయను నాకు ఇష్టం ఉంటారు కూడా ఒక రోజు గడిచిందంటే ఒక రోజు కాదు ఒక విధంగా గడిచినట్లయితే చాలా అవకాశం చేసేయాలి మా మా ప్రకారంగా ఇప్పుడు సురేంద కుమార్ గారు మీ మీ ఫిలాస్ మీరు పెట్టుకోండి అన్నారు మాకు పరోక్షంగా ఆయన హింపించారు అందువల్ల మా ఫిలాస్ పెట్టుకుంటే మాకు పొరలు ఉంటదా ఎస్పీజెపితో అమ్మ పేరు మాత్రమే చూసినట్టయితే మాకు ప్రాబ్లమ్ దాని గురించి ఏముంటమ్మా లేదు అమ్మ అమ్మ అంటే అమ్మ అనేది విశ్వచరణి ఉండదు అది కాబట్టి మేము విశ్వచరణ పేరు కూడా వాడుకోలేదు వాట్సప్కున్నాం <esareremiah> చెప్పనే మన పంపించారు నేను మెసేజ్ ఇప్పుడు అది చెప్పాలంటే అవతల వాళ్ళు ఎట్లా ఉండాలి అంటే ఎట్లా తీసుకుంటారు మీరు ఎవరికైనా చెప్పాలంటే అందు అనుసారంగా ఎవర ఎలా ఎలా చేసుకుంటారమ్మ నేను అసలు పురుషోపాధ్యాయుగా ఆల్టిమేటివ్ ఉంటే గాని అంటే 10 రోజులు 10 రోజులు అంటేట్లానే గాని అంటే ఊర్కి తెలుసు వాడికి ఎట్లా ఏదైనా ఒకటి ఉండాలి కదా నే వాడు తెలుసా నాకు కోస్తే వాడు ఆశక్తి బట్టి అంటే దానిలో ఒక తాత్త్వ ఆత్మ గురించి నే రోహిస్తా ఆ ఆన్లైన్ కోర్సు ఆ ఆ ఆన్లైన్ కోర్సు నే రోహిస్తా ఆ కోర్స్ స్ట్రక్చర్ కూడా తయారు చేసాం దానికి సంబంధించి మెటీరియల్ కూడా తయారు చేస్తున్నా మెటీరియల్ చేసి పెట్టుకుంటే ముందు మా మెంబర్స్ వరకు ముందు మాకు ఏం చేస్తున్నా క్లారిటీ వచ్చి బయటకి చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది కదా మరి కాన్సెప్ట్ అంతా కూడా చూసుకుని చేసుకోవాలనుకున్నప్పుడు దాని ప్రకారం చేయాలి కదమ్మా లేకపోతే ఉండాలి అంటే వాళ్ళకి ఏముంది కూడా లేకపోతే లక్షణాలు ఉన్నాయి కావచ్చు రాముష్ పురుషోత్తముడు కావచ్చు పురుషోత్తముడు కావచ్చు రాముష్ గొప్ప హీరో అయిన కొండ దైహికంగా అయి ఉండొచ్చు నేను అవధూత అయ్యానుకోండి రామష్ణంగా అయ్యి ఉండచ్చు రెండు పురుషోత్తం వస్తుంది అది వేదాంతంలో చెప్పే అర్థం లేదు యోగాల్లో చెప్పే అర్థం లేరు సాంఖ్యంలో చెప్పే అర్థం లేదు పురుషోత్తం ప్రాప్తి అనేది సాంఖ్యాపరమైన ఆధారంతో వచ్చే వచ్చే పదం సాంఖ్య దర్శనం దానికి బేసు సాంఖ్య యోగ్ దర్శనాలు ఈ మూడు దర్శనాలతో సమన్వయం చేసుకుంటాం ఇంకా ఏమనుకోలేదమ్మా ట్రస్ట్ చేసుకుని క్యారెక్ట్ రిసోర్చ్ అందువల్ల కొంతమంది గౌర సభ్యులు కూడా పెట్టుకుని వాళ్ళతో కూడా ఒకసారి చర్చించి అవ్వాలి అనుకున్నాం ఋషికేశ్ లో ఒక స్వామివారిని అడిగాము అలాగే హిందూపుర్లో ఒక ఆయన అడిగాం రవణ్య గారిని అడిగాం మీరు మా గౌరవ సభ్యులుగా ఉంటారా అని ఆల్రెడీ ఆయన రవంద ఫిజికల్ గా కలిసి అడిగాం మాట్లాడాలి ఇవన్నీ కూడా మా సెక్రటరీ గారు జయబా చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి అప్పని చెప్పేసాను నేను నాకు సంబంధం లేవు అవి నేను కేవలం ఏదో ఏసం ఉండాల్సి వచ్చింది ఒక సంతాను ప్రశ్న చూడాల్సినంత మీడియా బాధ్యత నేను ఎంతవరకు అంటే నేను ఒక పెద్ద మనిషిగా సలహా ఇవ్వడం వరకు మాతో ఉంటాను శిక్షణ ఏదైనా కూడా నేను శిక్షణ ఇవ్వగలను అనుకున్నాం సో మాకు ఎంతవరకు మా సిట్టి కూడా దాన్ని బట్టి నిర్ణయించుకున్నాం అదమ్మానూ పోటీ లేదు చదువు ఫస్ట్ పాయింట్ పోటీ పెట్టుకుని పరీక్ష అంతకంటా లేదు ఎవరితో పోటీ అమ్మ నేర్పించే అమ్మ చెప్పింది నువ్వు నీకు తెలిసి పది మంది చెప్పరాండి నీకు తెలిసింది పది మందికి చెప్పు అందుకోసం ఈ ఆలోచన వచ్చింది అమ్మ గురించే చెప్దాం అనుకుంటే వీళ్ళు బ్రేక్ వేసారు సరే అమ్మ గురించి వేరే చెప్దాం అనుకున్నాను అదే నువ్వే చెప్పంటే ఇప్పుడు అమ్మ సలహా ఇచ్చారు పురుషత్మ ప్రాప్తి గురించి చెప్పడా ఉపాసం ఉపయోగపడుతుందా నా వరకు నాకు మా సభ్యుడి ఉపాసం ఉపయోగపడుతుంది కనీసం అవునా కదా ఇతర తిరవలసిన కదా అవునా బయట వాళ్ళు వచ్చి నేర్చుకుంటామంటే వాళ్ళ మేము పరిచారం చేయం దాని పెద్ద సాముఖ్యత ఇవ్వలేదు సర్దం కాదు ఇవి ఆసక్తి ఉన్నవాళ్ళని చెప్తాము ఎవరు సక్సే వాళ్ళు మా ముగ్గురు మెంబర్స్ ఎవరు సక్సే వాళ్ళకి మేము ఇంటిమేట్ చేస్తున్నాం మేము ఇలాంటి ఒక ట్రస్ట్ పెట్టాము యాక్టివిటీస్ మేము టేకప్ చేస్తున్నాం ఇంతవరకు ఆసక్తి ఉన్నవాళ్ళని చెప్పాల్సింది మేము సర్వీస్ రెండుకి మాకు చూసుకోవాలి కదా పట్టణిస్తే దీని గురించి పట్టించుకోక అంటే అక్కడ మహిళా సర్వీస్ సెంటర్ గా పెట్టాము అక్కడ సబ్జెక్ట్ అక్కడ మహిళా కేంద్రం ఎందుకు పెట్టాము అంటే అక్కడ ఊళ్ళో రావడానికి అవును అంటే వాళ్ళకి ఏ చెప్తారని మహిళా కేంద్రం అంటే అక్కడ ఏం చెప్పాలని మీరు అక్కడ యోగా కూడా చెప్పడానికి రెండు సబ్సైడ్ గా నడుస్తాయి మూడు మూడు నడుస్తే ప్రధానంగానే ఉంటాయమ్మా వచ్చే గ్రూప్ చెప్తా ఉంటే ఇప్పుడు గ్రూపులు పెట్టుకున్నారు అనుకోండి మూడు గ్రూపులో ఏ గ్రూప్ హిస్టరీ వాళ్ళు హిస్టరీ బ్యాస్ మీద జాన్ అవుతాడు అలాగా ఒక ఏడు గ్రూప్ మా కాన్సన్ట్రేషన్ మేము పే చేస్తాం అంటే మా ప్రచారం మేము చేస్తుంది మేము చేసుకుంటూనే ఉంటాం ఎవరు వాళ్ళు ఇండియోలుగా అది చిరుకునూరు పెట్టుకున్నాం అంటే ట్రస్ట్ గవర్నమెంట్ దుశ్యా చూపించడానికి కూడా వైదర్ గా కవర్ చేసినట్టు అవుతుంది యూత్ని బిడ్డని కవర్ చేసినట్టుంది తర్వాత స్పిరిచువల్ హెరిటేజ్ హెరిటేజ్ కూడా అనుకుంటా ఈ కవర్ చేసినట్టు మాకు మూడిలో వచ్చే సమానాశాలే అదనమాట అదనమాట సెంటర్ ఆఫ్ కోసం అంటే యూత్ జనరల్ గా స్పిరిచువల్ సర్వీస్ అలాగా కానీ ఆల్మోస్ట్ అంతా ఫైనల్ చేసాం చేసేసి ఎవరెవరు అని ఆలోచన ఎవరికి వర్క్ చెప్పేసుకుని రెగ్యులర్ పెట్టేసుకుని పూర్తి వర్క్ అంతా చెప్పాం మీరు కేవలం తపస్సు కూడా చేసుకోవాలి తపస్సు చేస్తూ ఇబ్బంది అది ముఖ్యం తపస్సు కూడా ముఖ్యమే అది పది బాగా చెక్కుండా అదే వేరే అమ్మ చెప్పారు చె మన కాలేజెస్ మన కాలేజెస్ లో యూజీసీస్ అవన్నీ కూడా చెప్పడానికి కూడా సౌకరివ్ చేసుకున్నాం ఈ స్పిరిచువల్ కల్చరల్ హెరిటేజ్ తీసుకున్నాం పురుషత్వ ప్రాప్తిలో కానీ వారసత్వం కదా మనకు వచ్చలేక అందువల్ల వారసత్వం కింద తీసుకున్నాం ఈ సృష్టి మొత్తం ఏర్పడింది అన్నారు కాబట్టి సొసైటీకి కావాల్సిన కదా కలిపి వెళ్తాం అవన్నీ ఆలోచించేసుకుని సో ఇంగా ఆలోచన చేసి ఎవరికి తప్పకుందాం అని నిర్ణయం పది మంది ముందు చెప్దాం తెలిసిన వాళ్ళకి ఆసక్తి అనేవాళ్ళు వస్తే అప్పుడు మాట్లాడచ్చు హాస్పిటల్ ఊరుకుంటాం కాసేపు అంతే కదా అంతేది ఇంకెప్పుడు క్వాంటిటీ కంటే క్వాలిటీనే ముఖ్యంగా ఉండాలి క్వాంటిటీ కంటే క్వాలిటీనే ముఖ్యంగా ఉండాలి బాగున్నా చాలా సంతోషం ఉంటా నమస్తే